దానికి సత్ అని పేరు ఆ కనపడుతో బలంగా కనపడి దానికి సత్ అని పేరు ఏమండి అది కార్యము కార్యము అంటే ప్రోడక్ట్ ఎఫెక్ట్ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ మర్రి ఎక్కడి నుంచి పుట్టింది అని అడిగాడు ఆ గురువు గారు అంటే వాడు ఆ విద్యార్థి వెళ్ళి ఓ మర్రి గింజ పట్టుకొచ్చాడు ఓ గింజ కాయ మర్రి కాయ అది పండు అది దాంట్లో మెత్తటి పదార్థం అనేవి ఉంటాయి అవన్నీ తీసేస్తే దాని లోపల పదో ఇరవై గింజలు ఉంటాయి ఆవాల్లా ఉంటాయి ఆ గింజల ఆవాలుకి అలా ఉంటాయి ఈ మరి గింజలు ముగ్గితే కొద్దిపాటి వగరుతో కూడిన రుచి కూడా ఉంటుంది మనం కూడా తినొచ్చు ఈ బెర్రీస్ తిన్నట్టుగా కానీ కొంచెం వగరు ఉంటుంది పక్షులు తింటాయి ఎనీవే ఈ కాయ తీసుకొచ్చి దాంట్లో గింజలు పది గింజలో ఇరవై గింజలో ఉంటాయి ఓ గింజ తీశాడు ఆవ ఆవ గింజలు ఉంటుంది ఇది కారణము అన్నాడు ఇదిగో మర్రి గింజ ఇది కారణము మర్రి చెట్టు కార్యము అంటే అప్పుడు ఆ మహర్షి అడుగుతాడు ఆరుణి అనే మహర్షి ఈ గింజ ఈ గింజ కారణమా ఆ పైన పింక్ ఉంటుంది అది కారణం కాదు ఆ గింజ లోపల ఉంది కారణం అంటావా గింజే కారణం అంటావా అని అడుగుతాడు అడిగితే గింజ లోపల ఉంటుంది కారణము అని చెప్తాడు అప్పుడు ఇంకా మైక్రోస్కోప్లో అవి రాలేదు ఆ రోజుల్లో చేసిన ఎక్స్పెరిమెంట్ అది అప్పుడు ఎక్కడుందో చూపించినాకు లోపల అని అడుగుతాడు యాడు అప్పుడు వాడు ఏం చేస్తాడంటే అత్యంత సూక్ష్మమైన పనిముట్టుతో ఆ గింజని పగలగొడతాడు పొగలు కూడా లోపల చూస్తే లోపల ముద్ద ముద్దకి ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ ఎస్ సిరపీ సబ్స్టెన్స్ ఉంటుంది తప్ప ఆ సిరపులో ఎక్కడో ఉంటుంది దాగి కారణం అది అక్కడ కూడా కనపడదు అప్పుడు ఆ మహర్షి చెప్తాడు నాయన కంటికి కనబడదురా కారణము అని చెప్తాడు ఆ డిఎన్ఏ కోడ్ ఉంటుంది దాని లోపల అది కంటికి కనపడదు అది కంటికి కనబడనిది కారణము సూక్ష్మమైనది దానికి అసత్ అని పేరు కార్యము స్థూలము కంటికి కనబడేది దానికి సత్తని అని పేరు ఇప్పుడు ఈ పరమాత్మయే ఈ సకల జగత్తు అన్నప్పుడు ఈ జగత్తులో ఉండే కార్యములన్నీ పరమాత్మయే సత్ ఆ కారణములు కూడా ఆయనే అసత్ ఇప్పుడు నేను అంతటా చెప్పండి మర్రి గింజలో ఉండే ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు వేప గింజలో ఉండే ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు మరి రాజి చెట్టు గింజలో ఉండే ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు కోడిగుడ్డులో ఉండే ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు మనుషుని యొక్క పిండల్లో ఉండే కణము పిండము దాంట్లో ఉండే ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు కాబట్టి ఈ విధంగా ఆ మనిషి పుట్టిన తర్వాత కాళ్ళు చేతులు శిరపాణ్యాదిమాన్ అంటారు చేతులు కాళ్ళు అన్ని బిట్లు మనిషి ఉన్నాడు వాడిలో ఉండే ప్రాణశక్తి ఎవరు ఈశ్వరుడు కాబట్టి కంటికి కనబడే ప్రాణులలో ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు సత్ కంటికి కనబడని కారణ రూపమైనటువంటి పిండము లేకపోతే కణము లేకపోతే గింజంలోని డిఎన్ఏ కోడ్ లో ఉండే ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అసత్ వాస్తవంలో ఈ రెండింటికీ అతీతమైనటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మ అప్రాణోహ్యమనా శుభ్ర ప్రాణమునకు అతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ ఏ పరబ్రహ్మ నుండి ప్రాణశక్తి ఆవిర్భవిస్తుందో ఆ పరబ్రహ్మ తత్ పరం అది కూడా అదే ఆ ఈశ్వరుడు సదసత్ తత్ పరం ఓకే ఆ రకంగా ఇంకొక రకంగా దీన్ని వ్యాఖ్యానం చేయించే సదసత్ కొంత ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి ఈ సకల జగత్తు త్రిగుణాత్మికయైన మాయాశక్తి నుండి ప్రకటమైనది సత్వ్రజస్తమో గుణాత్మిక మాయాశక్తి ఆ అది బీజము జగద్బీజం అది ఆ బీజశక్తి నుంచి ఈ జగత్తు ప్రకటమైనది ఎలా అయితే మర్రి వింద నుంచి మర్రి చెట్టు వచ్చిందో అలాగా శంకరులు ఏమన్నారంటే దక్షిణాముక్తి శ్లోకంలో బీజస్యాంతరి వాంకు జగదిదం ప్రాంగర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అని అంటారు సో మరి గింజ లోపల ఆ వైచిత్ర్యము ఆ వెరైటీ ఏమీ ఉండదు ఆ బీజావస్థలో వెరైటీ ఏమీ ఉండదు కానీ ఈ వెరైటీ అంతా వెరైటీ అంటే కాండము శాఖలు ఉపశాఖలు పత్రములు పుష్పములు ఈ వెరైటీ అంతా కూడా ఆ బీజమునందు కనపడకుండగా ఆ తేడాలు ఈ బీజాన్ని తీసి దీంట్లో ఇది కాండము ఇది శాఖ ఇది ఉపశాఖ అలా చూపించలేదు లేదు నిర్వికల్పం ఆ తేడా దాంట్లో చూపించడానికి వీలుండదు ఆ బీజము సో ఆ విధంగా నిర్వికల్పంగా ఈ జగత్ కూడా అంటే భూలోకము అంతరిక్ష లోకము భూవర్ లోకము సువర్లోకము మొత్తం లోకాలన్నింటితో కూడిన ఈ జగత్తు మూడు లోకాల నుండి పద్నాలుగు లోకాల నుండి మీ అలాగా ఈ లోకాలన్నింటితోటి కూడినటువంటి ఈ జగత్తు ఆ త్రిగుణాత్మిక అయిన మాయాశక్తి ఎందు ఎలా అయితే మర్రి చెట్టులో ఉండే వెరైటీ అంతా బీజంలో నిహితమై కనపడకుండా ఉంటుందో అలా ఉండింది సృష్టికి పూర్వము ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు మాయాతు ప్రకృతి విద్యాతో మాయినంతు మహేశ్వరం అని శ్వేతాశ్వత శక్తిలో చెప్తారు అన్నది ఒక ప్రక్రియ ఈ ప్రకృతి ప్రకృతి అంటే జనికర్తు ప్రకృతి అని పాడిన సూత్రం ఈ దేని నుండి పుట్టిందో దాన్ని ప్రకృతి అంటారు అపాదా మరిగింజ ప్రకృతి మరి చెట్టు వికృతి ప్రకృతి వికృతి కాబట్టి ఈ జగత్తు ఈ వెరైటీతో కూడినటువంటి జగత్తు అది సృష్టికి పూర్వము ఆ మాయాశక్తి రూపంగా ఉండేము ఆ మాయాశక్తికి అసత్ అని పేరు ఆ మాయాశక్తి నుంచి ఆవిర్భవించిన ఈ జగత్తు వెరైటీతో వైచిత్రీయ చిత్రీకృతం మల్టిపుల్ అండ్ వారీగేటెడ్ మల్టిచూడినస్ అండ్ వారీగేటెడ్ అంట నాకు కొంచెం ఇంగ్లీష్లో కూడా చెప్పడం అలవాటు పీపుల్ ఎంజాయ్ ఇట్ ఆల్సో వెరైటీ ఉంటుంది వైచిత్ర్యం ఉంటుంది నానాత్వము ఉంటుంది రెండు లక్షణాలు ఉంటాయి జగత్తులో నానాత్వము వైచిత్ర్యము వెరైటీ అండ్ మల్టిప్లిసిటీ అటువంటి జగత్ ఏదైతే కలదో ఆ జగత్తంతా కూడా ప్రకటమైన తరువాత దానికి సత్త పేరు ప్రకటము కానీ అవ్యక్తము అంటారు దానికి మాయాశక్తి దానికి అసత్త పేరు ఈ సత్తుకి ఆ అతీతమైన వాడు పరమేశ్వరుడు ఆ మాయాశక్తిని తన ఎందు నిహితం చేసుకుని తన వశంలో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు అసద్రూపంగా ఆయనే ఉన్నాడు సద్రూపంగా ఆయనే ప్రకటమైనాడు వాస్తవంలో సత్ అసత్తులు రెండింటికీ అతీతమైన వాడు పరమేశ్వరుడు సదసత్పరం యత్ భాష్యం చూద్దాము హే అనంత దేశ జగన్ నివాస ం అక్షరం తత్పరం యద్వేదాంతే శుశ్రూయతే అంతవరకు ఫినిష్ చేసినట్టున్నాం కింతత్ ఆ వేదాంతముల ఎందు అంటే ఉపనిషత్తుల ఎందు బోధింపబడేటువంటి ఆ పరమాత్మ స్వరూపము అక్షర పరబ్రహ్మ అది ఏమిటో కొంచెం వివరించండి కింతత్ అది ఏది అంటే చెప్తున్నారు సత్ అసత్ రెండు పదాలు సత్ అసత్ వాటికి అర్థాలు విద్యమానం అసత్ సత్ అంటే విద్యమానం వర్తమాన కాలం విద్యమానం అని ఆ శాన ప్రత్యయం అది వర్తమాన కాలం వర్తమాన కాలంలోనే ఆ శాన్ అనే ప్రత్యయం ఉంటుంది విధ ధాతువు విధ సత్తాయాం అనే ధాతువుకి శానచ్ ఆ సూత్రం కూడా అలాగే ఉంటుంది రక్షణహేత్వ క్రియాయా శత్రుశానచౌ అనే సూత్రము లట్ వర్తమానే లట్ వస్తుంది విద్యమానం అసత్ చ అసత్తు కూడా పరమాత్మయే అసత్ అంటే ఏమిటి ఎత్ర నాస్తి బుద్ధి బుద్ధితో ముడిపెట్టుకోవాలి మనం ప్రతిదీ బుద్ధితో ముడిపెట్టుకోవాలి బుద్ధి ఉండాలి బుద్ధిని బట్టి వస్తువు ఉంటుంది బుద్ధిని బట్టి వస్తువు ఉంటుంది వస్తువుని బట్టి బుద్ధి వీడు అనుకుంటాడు వస్తువుని బట్టి బుద్ధి ఉంటుందనుకుంటాడు ఇప్పుడు వస్తువును బట్టి బుద్ధియా బుద్ధిని బట్టి వస్తువా ఇది ఒక పెద్ద చర్చ దీని మీద ఇండియాలో మనకి హిస్టరీ తెలిసి ఐదు వేల సంవత్సరాల నుంచి చర్చిస్తూనే ఉన్నారు వస్తువుని బట్టి బుద్ధి ఉంటుంది అంటే క్షణిక విజ్ఞానవాదులు బుద్ధిని బట్టి సారీ బుద్ధిని బట్టి వస్తువు ఉంటుంది అంటే క్షణిక విజ్ఞానవాదులు వస్తువును బట్టి బుద్ధి ఉంటుంది అంటే మెటీరియలిస్ట్స్ అంటారు వాళ్ళు విజ్ఞానమే సత్యము బుద్ధియే సత్యము అని క్షణిక విజ్ఞానవాళ్ళు బౌద్ధులు అంటారు వస్తువు బయట ఉండే వస్తువే సత్యము మెటీరియలిస్ట్ రెండు సత్యం అంటాడు ద్వైతి వాన్ని ద్వైతి అంటారు ఇది సత్యమే ఇన్ని సత్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఏదో ఒక సత్యం ఉండద్దు అంచే ద్వైతి కంటే మెటీరియలిస్ట్ ఇన్ వన్ సెన్స్ హీ బెటర్ ఎందుకంటే సత్యము ఒక్కటని పట్టుకున్నాడు ద్వైతి రెండు సత్యాలు ఉంటాయంటాడు ఇది రెండు సత్యాలు ఉంటాయంటే రెండు ప్రేమ్ మినిస్టర్లు ఉంటారు రెండు సత్యాలు ఉండవు ఎప్పుడైనా రెండు సత్యాల దగ్గరికి మీరు వచ్చారనుకోండి అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ రెండింటికి పోటీ పెడుతుంది ఆ రెండింటికి మధ్యన పోటీ ఉంటుంది ఒకటి అవుతుంది ఎప్పుడైనా ఈ చైర్స్ ఆ తప్పకు ఏదో పేరు ఉంది మ్యూజికల్ చైర్స్ అంటే మ్యూజిక్ పెట్టి చైర్స్ ఆఖరించి రెండు చైర్స్ ఉంటా ఓ చైర్లు ఒక చైర్ మిగులు ఇద్దరు మిగిలితే మళ్ళీ వాళ్ళు ఒకళ్ళే మిగులుతారని మహాశయ ఒకళ్ళే మిగులుతారు ఒక చైర్ మిగులుతారంటే ఒకళ్ళే మిగులుతారు ఏం పోలీ రెండు చైర్స్ మిగుల్చుకోవచ్చుగా ఆ చైర్మన్ గారి భార్య అవుట్ అయిపోతే పోల్ని పెట్టుకోవాలి ఎందుకంటే చైర్మన్ గారి భార్యను అవుట్ చేసేయటం బాగుండదు కాబట్టి ఆమెను కూడా ఇంక్లూడ్ చేసుకుంది అది పాలిటిక్స్ అయిపోతుంది ఒక చైరే మిగలాలి న్యాయంగా అది ఏమైందంటే ఒక పల్లెటూరు అమ్మ అమ్మ అమ్మ ఆవి నెగ్గేసింది చైర్మన్ గారి భార్య అవుట్ అయిపోయింది లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడు ఆ నౌనం అలా అవడానికి వీలదు రెండు చైర్స్ ఉండాల్సిందే అని మళ్ళీ ఆడించారు వాళ్ళిద్దరిని రెండు చైర్స్లోనూ ఇద్దరు కూడా చెరో ప్రైజ్ ఇచ్చారు ఇద్దరికీ ఫస్ట్ ప్రైజ్ అది పాలిటిక్స్ అయిపోలేదు అలా పాలిటిక్స్ అయిపోతుంది ద్వైతం అంటే పాలిటిక్స్ అది అది మతలభూ వ్యవహారం కానీ పాలిటిక్స్ ప్రవేశపెడితే ద్వైతం వస్తుంది ఇది సత్యమే అది సత్యమే అంటాడు అంటే వీడి దగ్గర దక్షిణ పుచ్చేసుకుంటాడు వాడి దగ్గర దక్షిణ పుచ్చేసుకుంటాడని అభి ఇచ్చే అభిప్రాయ అలా ఉండదు ఇదో ఒకటే సత్యం సో ద్వైత ఏమంటాడు బుద్ధిని బట్టి వస్తువు సత్యమే వస్తువుని బట్టి బుద్ధి సత్యమే శూన్యవాదన ఒకడు ఉన్నాడు బుద్ధిని బట్టి వస్తువు శూన్యమే వస్తువును బట్టి బుద్ధి శూన్యమే అంటాడు రెండూ హుడక్కి లేవు అద్వైత ఏమంటాడంటే వస్తువు బుద్ధి రెండు వేర్వేరు తత్వములు కావు ఒకే తత్వము యత్ సత్ సాత్ యా చిత్ తత్ సత్ సత్ ఏ చిత్ చిత్ సత్ అదే అద్వైతం సో ఇది ఆర్గ్యుమెంట్ ఎన్ని ఎన్ని పక్షాలు చెప్పాను మీకు నేను ఐదు పక్షాలు చెప్పానా ఈ ఐదు పక్షాల మీద ఆర్గ్యుమెంట్స్ ఐదు సంవత్సరాల నుంచి ఇండియాలో చేస్తున్నారు ఎందుకు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అమర్త సేమ పుస్తకం హట రాశాడు కాబట్టి ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఎనివే ఎత్త నాస్తి ఇది బుద్ధి ఇప్పుడు అస్థిని బుద్ధితోటి చిత్ అస్థి అస్థి బుద్ధి బుద్ధి ఈజ్ ఇక్కడ శంకరులు అద్వైతం కదా తే ఉపధాన భూతే సదసతీ ఎస్ అక్షరస్ అది ఆయన సదసత్ అన్నదాన్ని ఒక బహువ్రీహి సమాసంగా చూపిస్తున్నారు సత్ అసత్ ఎస్యతత్ సదసత్ ఎస్య ఏ అక్షరపర బ్రహ్మకు సత్ అసత్ ఉండును అంటే ఉండడం అంటే ఎలా ఉంటాయి ఉపధాన భూత ఉపధాన ఇజ్ ఉపాధి ద లిమిటింగ్ ఎడ్జంట్స్ ఇప్పుడు అక్షరపర బ్రహ్మ మీ అందు తెలివి అనే రూపంగా ప్రకటమవుతుంది తెలివి మీకు తెలివి వచ్చింది అంటే అర్థం ఏంటి గదిలోకి వెలుగు వచ్చింది అంటే అర్థం ఏంటండి సూర్యుడు వచ్చాడు అని అర్థం సూర్యుడు అంటే అక్కడెక్కడో కిరీటం పెట్టి కూర్చుంటాడని రథంలో కూర్చుని తోట వెళ్తూ ఉంటాడని అలా కాదండి సూర్యుడు అంటే ప్రకాశము అని అర్థం ఇప్పుడు గదిలోకి వెలుగు వచ్చింది అంటే ఎవరు వచ్చినట్టు సూర్యుడు వచ్చాడు అవునండి అలాగే మీకు తెలివి మీలో తెలివి వచ్చింది అంటే మీకు తెలివి వచ్చింది అంటే మీలో తెలివి వచ్చింది అంటే మీలోకి గదిలోకి సూర్యుడు వచ్చినట్టుగా మీలోకి పరమాత్మ వచ్చాడు పవన్ జారా ఇది తెలివి పరమాత్మ వచ్చాక ఏమైందండి పరమాత్మ వచ్చాక ఏమైంది ఏమవడం ఏమిటి టేబుల్ ఉంది కానీ టేబుల్ మీద కాఫీ కప్ ఇంకా లేదు టేబుల్ ఉంది ఇస్ కాఫీ కప్పు లేదు అసత్ ఆ తెలివిలోనే సత్తు అసత్తు భాషిస్తున్నాయి కదండి కాబట్టి ఆ తెలివిలో సత్తు భాషిస్తోంది కాబట్టి ఆ తెలివిని సత్తు కండిషనింగ్ చేసింది ఇలాగా చెప్పానుగా అలాగే అసత్తు ఇంకో రకంగా కండిషనింగ్ చేసింది ఆ కండిషనింగ్కే ఉపాధి అర్థం ఉపధానము లేక ఉపాధి కండిషనింగ్ చేయటం అంటే ట్రంకేటింగ్ అంటారు అంటే ఎలాగంటే ఇప్పుడు షీట్ తీసుకుంటారు మెటాలిక్ షీట్ తీసుకుంటారు పెద్ద షీట్ తీసుకుని దా రబ్బర్ షీట్ తీసుకుంటాడు దాని నుంచి చిన్న వాషర్ కావాలనుకోండి ఆ వాషర్ మొక్క కావాలంటే వాడు ఏం చేస్తాడు ఒక మంచి పదునైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్తో ఇలా కొడతాడు కొడితే ఆ చిన్న వాషర్ కట్ అయ్యి బయటపడుతుంది అది నెట్టు బోటింగ్ పెట్టుకుంటారు ఇప్పుడు దీనికి వాషర్ అని పేరు పెడతాడు వాషర్ అంటూ ఏమి ఉండదు ఆ రబ్బరు వాషర్ అనేది ఏముండదు దో వాషర్ వాషర్కే నామరూప ఉన్నది ఏమిటి రబ్బర్ షీటే అయితే రబ్బర్ షీట్కి ఒక కండిషనింగ్ లో వాషర్ పేరు అదేవిధంగా ఆ తెలివికి ఓ కండిషనింగ్ అయితే అది సత్ ఆ తెలివికే మరో కండిషనింగ్ అయితే అసత్ కాబట్టి ఈ సదసత్తులు ఆ తెలివికి కండిషనింగ్స్గా అంటే ఉపాధులుగా ఉన్నవి కాబట్టి సత్ అసత్ ఎస్యత్ సద్ అసత్ అక్షరం పరం బ్రహ్మ తెలిసిందండి యద్వారేణ సత్ అసత్ ఇపచర్యతే ఏమంటే ఇప్పుడు మీరు చూడండి రబ్బర్ షీట్ దృష్టాంతంలో కట్ చేశారు వాషర్ అని వాషర్ అన్న వాషర్ అనే అంటారు కదా రబ్బర్ మీ వాషర్ అంట వాషర్ అనేది అది ఒక నామము ఒక రూపమే ఉపచారమేది అది కాదు అది కానిదాని అది అని చెప్పుతారు అండ్ మీరు మీరు యూ హెడ్ చూస్ కరెక్ట్లీ ఒకటే చూస్ చేయాలి రెండు చూస్ చేయకూడదు నేను అడుగుతున్నా వాషర్ అది వాషర్ వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ దిస్ వాషర్ వన్ రబ్బర్ టూ వాషర్ ఇప్పుడు మీరు ఏది చూస్ చేస్తారు కొంతమంది బుద్ధిమంతులు వాషరే చూస్ చేస్తారు అంటే నామరూప బుద్ధి బాగా బలంగా ఉంది అదే చూస్ చేస్తారు వస్తు బుద్ధి ఉన్నవాడు ఏది చూస్ చేస్తాడు రబ్బర్ అని షూస్ చేస్తాడు చూస్ చేస్తాడు ఇప్పుడు ఆభరణం ఉంది నెక్లెస్ ఉంది ఇప్పుడు ఎదుర్కొండా పెడతాను నెక్లెస్ ఇక్కడ ఎదుర్కొండా పెడతాను ఇది ఏమిటి అని అడుగుతాను వాట్ ఈస్ దిస్ ఏ బి మీరు యూ హ్యావ్ టు ఆన్సర్ వన్ మీరు మీ ఇష్టమైనట్టు మీరు ఆన్సర్ చెప్తారంటే నేను ఒప్పుకోను నేను చెప్పిందంటూ మీరు చూస్ చేయాలి ఎదురుకుండా పెట్టారు నెక్లెస్ పెట్టారు వాట్ ఈజ్ దిస్ అని అడుగుతున్నా ఏ బంగారము బి కంఠహారము అంటే నెక్లెస్ అనమాట నెక్ లేస్ లే నెక్ లేస్ దాంట్లో నెక్ ఉండదు ఏముండదు ఉంటే అదే దీంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి వాట్ ఈజ్ దిస్ ఏ బి ఏది సెలెక్ట్ చేస్తారు ఏ సెలెక్ట్ చేస్తారు వేదాంత విద్యార్థి అయితే ఏ సెలెక్ట్ చేస్తారు షాపులో బంగారం ఆభరణాలు కొని వాళ్ళు అయితే బి సెలెక్ట్ చేస్తారు కదా కాబట్టి వేదాంత విద్యార్థి ఏ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నెక్లెస్ అన్నది బంగారమే ఒకనొక ఉపాధి దృష్టితోటి నెక్లెస్ను వ్యవహరింపబడుతోంది నెక్లెస్ని వ్యవహారమే తప్ప నామరూప వ్యవహారమే తప్ప వస్తువు బంగారమే అంటే అర్థం ఏంటన్నమాట అక్కడ నెక్లెస్ అంటూ ఏమి ఉండదు బంగారమే ఉంటుంది బంగారమే ఉన్నా నెక్లెస్ అంటూ ఏమి అక్కడ ఏం లేకపోయినా దాన్ని నెక్లెస్ అని వ్యవహరిస్తాను ఏమంటే నెక్ అంటే మెడ లేస్ అంటే చిత్తూట ఏమంటే ఇక్కడ పెట్టాను ఆ వస్తువుని ఇక్కడ పెట్టాను ఇప్పుడు అడుగుతున్నా ఇది బంగారమా లేక మెడను చుట్టుటయా ఏదో చెప్పండి బంగారమే కదా మరి మెడను చుట్టూట ఏమిటి డెక్క నిజాను అది మీ బుద్ధిలో ఉన్నదాన్ని సూపర్ ఇంపోజ్ చేశారు తప్ప దాంట్లో మెడ లేదు చుట్టుటా లేదు ఉన్నది బంగారం ఇప్పుడు మెటల్ డిటెక్టర్ పెట్టారనుకోండి ఒక డిటెక్టర్ ఉంటుంది అది బంగారాన్ని డిటెక్ట్ చేస్తుంది ఈ నెక్లెస్ దానికి పెట్టారనుకోండి అది ఏం దేన్ని డిటెక్ట్ చేస్తుంది బంగారాన్ని డిటెక్ట్ చేస్తున్నా నెక్కను డిటెక్ట్ చేస్తున్నా బంగారం నెక్ నేను ఎందుకంటే దాంట్లో నెక్ లేదు నెక్క లేకపోతే లేసు అదంతా మిథ్య బంగారమే ఇదంతా ఈ కథంతా నేను నేను చెప్తున్నానంటే ఉపచర్యతే అనే మాట కోసం చెప్తున్నాను నాకే డౌట్ వచ్చింది ఎందుకు చెప్పేస్తున్నాను ఈ కథ దాన్ని అప్పుడు చూసుకుంటే ఓహో దీనికోసం చెప్పారు ఉపచర్యతంటే ఉపచారము అని ఒక మాట ఉంది సంస్కృతంలో అది కానిదాని అది అని చెప్పుతా దాన్ని ఉపచారము అంటారు అది కాదు కానీ అది అని వ్యవహారంలో అలా చెప్తూ దాన్ని ఉపచారం అంటే మరీ పూర్తిగా డిస్మిస్ చేసేసి తప్పు అనకుండగా ఉపచారము అంటారు అలాగా డిస్మిస్ చేసి తప్పు అని అనిపించుకోవడం ఇష్టం లేనప్పుడు వదండి అలా ఏదో అంటున్నారు అందరూ అనుకున్నారు లెట్ ఇట్ బిస్ ఓ ఉంటే దాన్ని డిస్మిస్ చేసేయకండి అన్నప్పుడు మరైతే అది సత్యమని అనుకోకండి ఉపచారము అని పెట్టుకోమంటారు ఉపచారము అంట ఇప్పుడు ఉపచారము అంటే తోడపండి కొడుకు అనమాట తోడపళ్లి కొడుకు అనుకోరాని ఒక డ్రెస్ చేసి కూర్చోబెడతారు ఈ తోడపల్లి కొడుకు పొజిషన్ కోసం కాంపిటేషన్ ఉంటుంది ఎందుకంటే కన్యాదాత తోడ పెళ్లి కొడుకు ఓ ప్యాంటు షర్టు పెట్టాలి ఈ కన్యాదాతకి దిగో పని ఓ ఎడిషనల్ న్యూషన్స్ కాబట్టి పెళ్లి కొడుకుకి ప్యాంటు షర్టు పెడితే చాలా తోడ పెళ్లి కొడుకును కూడా తీసుకొస్తుంది ఆ ప్యాంటు షర్టు అడుగు పెట్టాలి వీరు తోడ పెళ్లి కొడుకు తోడ పెళ్లి కొడుకు అంటే ఇప్పుడు ఎంతమంది పెళ్లి కొడుకులు ఉన్నారు ఇద్దర ఒకళ్ళ ఒకడేమైతే తోడ పెళ్లి కొడుకు ఏమిటంటే ఉపచారం ఉపచారం ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా ఉపచారం అంటే అది కాని దానిని అది అని చెప్పుట దాని డెఫినేషన్ అది మీరు ఏదైనా డెస్టరీ చూసుకోండి ఉపచర్యతే ఇప్పుడు ఘటము అస్థి అని ఉపచారంది అక్కడ ఉన్నది ఘటమే ఘటములో నామరూపాలు నామరూపాలు ఉండవు ఉన్నదేమిటి తెలివి ఘటబుద్ధియే ఉన్నది ఘటమనే తెలివియే ఉన్నది ఘటమనే తెలివియే ఉన్నది తెలివియే సత్యం ఘటమనేది ఉపచారం ఏనుగు లేదు ఏనుగు లేదు ఆ లేకపోవడం సత్యం కాదు తెలివి చేసి వీడికి తెలివి వచ్చిందండి కాఫీ ఇంకా లేదు అన్నాడంటే తెలివి వచ్చిందని అర్థం అండి కాఫీ ఉందా లేదా పాయింట్ కాదు వీడు అడుగుతాడు మంచం మీద ముసిగేసి కాఫీ పెట్టేవా అని అడుగుతాడు అయితే ఆవిడేమంటారో తెలిసినా ఏం అప్పుడే తెలివిచ్చేసింది ఏమిటి అంట అంటే పాయింట్ ఈజ్ నాట్ కాఫీ పాయింట్ ఈజ్ తెలివి వచ్చింది వెలిద్ది పాయింట్ తెలివికే ఉన్న సత్తని తెలివికే లేని అసత్తని ఉపచారం ఆ తెలివియే ఆ తెలివియే అన్ని రూపాలుగా కనపడుతుంది సత్ అసత్ ఇది ఉపచర్యతే పరమార్థతూ సదసత పరం తత్ ఆ పరమాత్మ ఆ అర్థత పర బ్రహ్మ యథార్థంగా చెప్పాలంటే అది సత్తు కాదు అసత్తు కాదు ఉపచారంగా చెప్పారు అలాగ అదే సత్తు అదే అసత్వ ఉపచారంగా చెప్పారు వాస్తవానికి అది రెండింటికి కూడా అతీతమైనది అంటే ఇవి కండిషనింగులు కదా ఇవి కండిషనింగ్లు పరమాత్మ ఉండవు లేకున్నా ఉన్నట్టుగా పెట్టుకుంటాం అది ఉపచారము అని అంటారు అది పరబ్రహ్మ తత్ యక్షరం వేద ఇది కొటేషన్ ఎదక్షరం వేదవిదో వదంతి ఏ అక్షర పరబ్రహ్మను వేదవేత్తలు చెప్తూ ఉంటారు అది తత్వమేవా ఆ అక్షరపరబ్రహ్మ హే శ్రీకృష్ణ అది నీవే నీకంటే భిన్నంగా లేదు సుమా నా అన్యత్ వేరే ఇది లేదు నీవే ఆ అక్షర పరబ్రహ్మవు మాదిదేవరుషురాణ విశ్వ పరం నిధాన వేత్తాసి వేద్య పరం చామా పయాత విశ్వమంతూపా శ్లోకాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి సింగిల్ సెంటెన్స్ వెర్స్ మొత్తం వన్ సెంటెన్స్ పొడుగు మొత్తం వెర్స్లో ఇరవై పదాలున్నా ఒకటే సెంటెన్స్ ఉంటుంది మొత్తం అంత కలిపి వన్ సెంటెన్స్ కొన్ని మల్టీ సెంటెన్స్ వెర్సెస్ ఇప్పుడు ఇది ఉందనుకోండి త్వమాదిదేవ వన్ సెంటెన్స్ త్వం పురుష త్వం పురాణ పురాణపురుష రెండో సెంటెన్స్ త్వం అస్య విశ్వ పదం మూడో సెంటెన్స్ త్వం వేత్తాసి నాలుగో సెంటెన్స్ త్వంఛ అసి ఐదో సెంటెన్స్ త్వం పరం ధామ అసి ఆరో సెంటెన్స్ త్వయా విశ్వం తతం ఏడు ఏడు సెంటెన్స్లు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఆ శ్లోకానికి ఏడు సెంటెన్స్ల వివరణ టైం పడుతుంది స్లో మూవింగ్ వెర్సెస్ ఇవి మల్టీ సెంటెన్స్ వెర్సెస్ దాంతో శ్లోకం ఉంటుంది ఇక్కడ ముందు వచ్చింది గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ఒక్కొక్క పదం ఒక్కొక్క వాక్యం ఎనీవే నీవు ఆదిదేవుడవు ఆదిదేవుడవు అంటే చూడండి ఆది మీరందరూ ఆదిదేవులు ఎలా కూడా చెప్తున్నారా దేవ అంటే దివ్ దివు అంటే కాంతవు ప్రకాశించుట దివ్ అంటే ప్రకాశించుట దేవుడు అంటే ప్రకాశించువాడు ఇప్పుడు మీరు చెప్పండి ముందు ఏది ప్రకాశిస్తుంది చెప్పాలి మొట్టము ఆది దేవ ఆది అంటే మొట్టమొదట మున్ముందు ప్రకాశించేది ఏది మూడి మూడిస్తా ఏపీసీ మీరు హెలెక్ట్ చేసుకోవాలి ఏ దైవము ఇష్ట దైవము మీరు పూజించే దైవం ఏదో ఉంటుందిగా రాముడో కృష్ణుడో ఏదో ఉంటుందిగా ఇష్ట దైవము ఉందాము అది ఏ బి జగత్తు సీ నేను ఇప్పుడు ఆదిదైవం ఎవరండి నేను ఆదిదైవే నేను ఆత్మండి ఆత్మ అంటే ఎదుకుంటున్నాడు మీరు బ్రహ్మది ఆత్మ అంటే జనం ఏమనుకుంటారంటే మేన తక్కుడుతున్నాం మేనమకుడుతున్నావు బావ మరుదనం ఆత్మ అంటే అవేమీ కాదు ఆత్మ అంటే ఆత్మ అంటే బ్రహ్మ అంటే అర్థమంటే తెలిసినా జగత్తుకి కారణం అదే ఆ జగత్తులో అనేక దేవతలు ఉంటారు వాళ్ళందరూ కూడా అదే కారణం ఏషాం పురుషాణం కర్త అని కౌశీతికి ఉపనిషత్తులు సో నీవే ఆది దేవుడవు అంటే సకల ప్రాణులో ఆత్మచైతన్య రూపంగా నువ్వే ఉన్నావన్న అభిప్రాయం ఇది దార్శనిక దృష్టి ఇప్పుడు చెప్పింది పురాణ దృష్టి చెప్తాను చూడండి ముందు హిరణ్య వచ్చాడు హిరణ్య గర్భుడని వేదాంతులు పౌరాణికులు బ్రహ్మదేవుడు అంటారు ముందు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు అగ్ని మొదలైన దేవతలను సృష్టించాడు ఆ తర్వాత మనుష్యుల్ని సృష్టించాడు ఆ తర్వాత పక్షుల్ని పశువుల్ని సృష్టించాడు తర్వాత తాళ్ళే చేసిన సృష్టి ఇదే ఎక్కువ ఆ అటువంటి బ్రహ్మదేవుడిని విష్ణువు సృష్టించాడు తన నాభికమలము నుండి ఇప్పుడు ఆదిదేవుడు ఎవరవుతారు విష్ణువు అవుతాడు కదా ఈ సర్వసృష్టికి మూలంలో ఉండే బ్రహ్మదేవుడికి కూడా ముందు ఇది దా ఇది పురాణ దృష్టి శ్రీహరి ఆది దేవుడు అంటారు ఆదివాసీ అంటే మన అందరం రావడానికి వాడు ఉన్నాడని ఏదో అలాంటి ఆదివాసీ అంటారు సో ఆదిదేవుడు నీవే ఈ అసలైన అసలు సిసలు ఆదిదేవుడు పరమాత్మ చైతన్యం ముందు సూర్యుడు ఆదిదేవుడు సూర్యుడు వచ్చాకనే జగత్త అంతా ప్రకాశిస్తుంది ఆత్మా అనే సూర్యుడు ఆదిదేవుడు ఆత్మానే సూర్యుడు ప్రకాశించినప్పుడే సకల జగత్తు ప్రకాశిస్తుంది అలా కూడా మీరు దార్శనిక దృష్టితో చెప్పవచ్చు లేకపోతే పరబ్రహ్మనే పరబ్రహ్మ హిరణ్య గర్భుణ్ణి కూడా సృష్టించిన వాడు ఆదిదేవుడు పురుష పురాణ నీవు పురాణ పురుషుడవు పురాణ పురుషుడు అంటే సృష్ కాలము కౌంట్ మొదలయ్యడానికి ముందే ఉన్నవాడు అని అర్థం కాలము కౌంట్ ఒకటి ఉందిగా దానికి ముందే ఉన్నవాడు ఇప్పుడు చూడండి గడియారము అనేది అసలు పూర్వం వాళ్ళు గడియారం అనేది ఎరగదు వాళ్ళెంతసేపు కాలము కౌంట్ అంటే సూర్యుడే ఆ సూర్యుని యొక్క గమనాన్ని బట్టి పొగలు చంద్రుడు నక్షత్రముల యొక్క గతి స్థితి వాటిని బట్టి రాత్రి కాలాన్ని గణన చేసుకున్నారు గడియారం అనేది ఎవడో మొదలుపెట్టాడు ఆ గడియారం ఎలా మొదలుపెట్టారంటే ఒక పొడక ఒకటి పాతాడు ఆ పొడకని పాతి ఆ పొడక నేడ ఎటుపడుతో ఉండి దాన్ని బట్టి టైము ఫిక్స్ చేశారు అలా ఎవడో మొదట పెట్టాడు ఇప్పుడు ఈ వెరీ ప్రిమిటివ్ గడియారం ఆ ప్రిమిటివ్ గడియారం రావడానికి ముందు టైం ఉందా లేదా ఉంది అది రావడానికి ముందు కూడా టైం ఉండే సరే అంతకుముందు గడియాలి సూర్యుడు చంద్రుడు అవి పొగలు రాత్రి ఇవి ఈ పొగలు రాత్రి మనుష్యులు పొగలు రాత్రి కౌంటు చేయటం ఇదంతా మనుషులు రావడానికి ముందు కూడా టైం ఉందా లేదా ఉంది ఎందుకంటే సృష్టి అయినప్పటి నుంచి టైం ఉన్నది సృష్టి అయిన తర్వాత కొంతకాలానికి మనుషులు వచ్చి వీళ్ళు కౌంటు మొదలుపెట్టారు కౌంట్ మొదలెట్టక ముందు కూడా సైం ఉంది కదా టైము సృష్టిలో వచ్చి సృష్టించినప్పుడు ఆ టైం ఉంది సృష్టించినప్పుడే టైం వచ్చింది టైం కూడా సృష్టిలో భాగం ఆ టైము బిగినవడానికి ముందున్నవాడు పరమాత్మ వాడు పురాణ పురుష అర్థమైందండి గడియారానికి ముందు టైం ఉంది టైం కంటే ముందు ఉన్నాడు ఆ ఈశ్వరు నుండి తర్వాతనే టైం వచ్చింది పురుష పురాణ ష్యకారులు త్వం ఆదిదేవ జగతృత్వా జగత్తునంత సృష్టించేవాడు కనుక నీవు ఆదిదేవుడవు పురుష ఆయన వేర్వేరుగా చెప్తున్నారు నేను కలిపి చెప్తున్నా పురుష పురాణ ఆయన విడివిడిగా చెప్తున్నారు విడివిడిగా కూడా చెప్దావు తను తీ పురాణ పురుషుడు అంటారు మామూలుగా హే పురాణ పురుష అని అలా సంబోధన ఈశ్వరుని అలా సంబోధిస్తారు మంచిది విడివిడిగా చెప్పండి పురుష ఈశ్వరుడికి పురుషుడు అని పేరు పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇట్ ఈస్ శంకరులు పురుషేయనా ఈశ్వరుడికి పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసునండి కలెక్టర్స్ ఆఫీస్లో ఎవడు ఉంటాడు కలెక్టర్ ఉంటాడు ప్రేమ్ మినిస్టర్స్ ఆఫీస్లో ఎవరుంటారు ప్రేమ్ మినిస్టర్ ఉంటాడు పురములో ఉండేవాడు కనుక పురుషుడు పురుషయనాత్ పురుష పురము పురమునందు ఉండేవాడు పురుషుడు మరైతే పురం అనగానే మీరే చెప్పాలి నవద్వారే పురే నైవ కుర్వన్న కారయన్ గత శ్లోకం ఎక్కడో వచ్చింది నాలుగోధ్యాయులనో ఐదో అధ్యాయులనో ఎక్కడో వచ్చింది సో ఆ శ్లోకం ఎలా ఉంటుందంటే సర్వకర్మాణి మనస సన్యస్యాస్తి సుఖం వశీ నవద్వారే పురే దేహే నైవ కున్న కారయన్న విన్నారా ఎప్పుడైనా శ్లోకం నవద్వారముల అంటే ఏమిటి ఏ దేహమే ఈ దేహము పురము నన్ను ఉంటాడు శివుడికి గిరిశ అని పేరు గిరిశ ఎందుకని గిరౌశ్ చేతే ఆయన ఆ పర్వతముపై అంటే కైలాస పర్వతముపై నివాసం చేస్తాడు కనుక ఆయనకి గిరీశ అని పేరు పరమాత్మకి పురుష అని పేరు ఎందుకని పురం చేతే నివాసం చేస్తాడు శయనము అంటే నివసించటం బెడ్రూమ్ కమ్యూనిటీ అంటే బెడ్రూమ్ కమ్యూనిటీ అంటే అక్కడ నివాసం చేస్తారు ఎక్కడెక్కడ తిరిగినా అక్కడ నివాసం చేస్తారు నివాసం అన్నదాన్ని శయనించడంతో పోరుస్తాడు అంతేటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు నిద్ర చేశారా అంట నిద్ర ఏంటంటే మాకు నివాసం చేయడం అనే అభిప్రాయం కాబట్టి పురి శయనాథ్ ఈ పురమునందు ఆ ఈశ్వరుడు నివాసం చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు ఇది ఇదొక విషమ ఘట్టం వేదాంతంలో విద్యార్థుల దగ్గర పాఠం చెప్పే సందర్భంలో ఇది పెద్ద ఘట్టం ఇది విషమ ఘట్టం ఏమిటంటే ఆ ఘట్టం అందరికీ దేవుడు కావాలి ఉన్న దేవుడిని ఏదో ఆయన దాన్ని ఆయన ఉంటాడు మీ దాన్ని మీరు ఉండొచ్చు కదా మీకు దేవుడే కావాలి కానీ ఆ దేవుడు కోసం వెతుకుతానంట ఎక్కడ వెతుకుతారు అంతటా ఉన్నాడు కాబట్టి వెతుకుతానంట అంతటా ఉన్నా గాలి అంతటా ఉండేది మీకు గాలి తెగలాలంటే ఫ్యాన్ కింద కూర్చోవాలి అదేవిధంగా దేవుడు అంతటా ఉన్నాడు కానీ ఆ దేవుడు అనుభవానికి రావాలిగా గాలి అనుభవానికి రావాలంటే ఫ్యాన్ కింద కూర్చోవాలి అంతటా ఉంది కదా అని వెళ్ళి అతను కూర్చుంటే అనుభవానికి రాదు ఉంటుంది అనుభవానికి రాదు దేవుడు అనుభవానికి రావాలి అంటే తిరుపతి వెళ్తే అనుభవానికి వస్తడా కాశీ వెళ్తే అనుభవానికి వస్తారా అప్ప నీ హృదయంలో అనుభవానికి వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టే కాదండి తిరుపతి వెళ్ళినప్పుడు మాకు దర్శనం చాలా బాగా మాకెంతో ఎక్స్పీరియన్స్ కలిగిందని మీరు అంటారు అప్పుడు కూడా మీ హృదయంలోనే వచ్చాడు అనుభవానికి తిరుపతిలో కూడా హృదయంలోనే వస్తాడు అందుచేతనే తిరుపతి భక్తులు అలా దేవుణ్ణి చూసి కళ్ళు మూసుకుంటారు ఎందుకు కళ్ళు మూసుకుంటారు అక్కడ అనుభవానికి రాడు ఇక్కడ అనుభవానికి వస్తాడు ఘట జ్ఞానము ఘట దేశమునందు కలుగుతుందా హృదయ దేశమునందు కలుగుతుందా హృదయ దేశంలో కలుగుతుంది ఘట జ్ఞానం ఘట దేశంలో కలగదు హృదయ దేశంలో కలుగుతుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అక్కడ గర్భముల్లో అనుభవానికి రాడు గర్భుల్లో అసలు మిమ్మల్ని వెళ్ళిన వరకు కూడా ఆ అనుభవానికి ఎలా వస్తాడు అక్కడ మీ హృదయంలో అనుభవానికి వస్తాడు తిరుపతి వెళ్ళినా మీ హృదయంలోనే అనుభవానికి వస్తుంది అంటే ఒక ఆయన వాడు ఇంక ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళడం ఎందుకంటే మా ఇంట్లోనే కూర్చున్న అనుభవానికి తెచ్చుకుంటే పోతుంది కదా అంటే అవును ఓహీ హ అదే సత్యం అంటే మరి వెళ్ళి వాళ్ళందరూ ఇదో అర్గ్యుమెంట్ అంటే నాతో చెప్తారు అలాగా అంటే నేను మీరు అలా మెజారిటీ చూపించి ఇదేమో ఎలక్షన్ కాదయా నువ్వు మెజారిటీ చూపించి నువ్వు మాట్లాడుకో వెళ్ళి వాళ్ళందరి గురించి నా నూట మొదటి నువ్వేదో పలికించి నన్ను కాంట్రవర్సీ చేయటానికి ట్రై చేయలేదు డోంట్ పుట్ వర్డ్స్ ఇన్ టు మై మావుత్ నువ్వు తిరుపతి వెళ్ళినా నీకు హృదయంలోనే అనుభవానికి మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే కబీర్ దాస్ మోకం అంటే నన్ను అరే వెరివాడ బండి అంటే వెరివాడే కాదు భక్తులది ఏదో అర్థం ఉంటుంది ఈ నన్ను ఎక్కడ వెతుకుతావురా మైతో తేరే పాస్ట్ నేను మీ దరి చాలా దగ్గరగా ఉన్నాను మీకు దగ్గరగా ఉండడం అన్న అర్థం ఏంటంటే హృదయంలో ఉన్నాను అర్థం ఇంకంతకంటే దగ్గరే ఉండదు చొక్కా దగ్గర కాదు స్కిన్ దగ్గర కాదు హెడ్ దగ్గర కాదు కాళ్ళు దగ్గర కాదు హృదయం పొట్ట కూడా దగ్గర కాదు హృదయమే దగ్గర హృదయంలో ఉన్నాడు పురుషేతే పురుషే కాబట్టి తర్వాత ఇంకో రహస్యం ఉంది సర్వం కల్విధం బ్రహ్మాని చెప్తుంది కదా శృతి అంతటా దేవుడే ఉన్నాడు అంతటా దేవుడు ఉన్నాడు కానీ నీకు అంతటా దేవుడు అనుభవానికి వస్తున్నాడా నీకేమనుభవానికి వస్తుంది శత్రువు మిత్రుడు నావాడు పరాయి వాడు మావా మా ప్రాంతము మతము కులము వర్ణము ఈ విభాగాల అనుభవానికి వస్తున్నాయా అంతటా దేవుడు అనుభవానికి వస్తున్నాడు రావటం లేదు కదా సమస్య అంతటా దేవుడు ఉన్నాడనం కాదు అంతటా దేవుడు ఉన్నాడు దాంట్లో సందేహం లేదు బట్ ది పాయింట్ ఈజ్ ముందు ఇంత గెలిచి రచ్చగలవాలి ముందు మీరు మీ హృదయంలో దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకుంటే రమణ మహర్షి చెప్పేవారు నీ హృదయంలో ఈశ్వరుడు నీకు అనుభవానికి వస్తే నీకు అంతటా దేవుడు అనుభవానికి వస్తాడు స్వామి ప్రభవానంద ఓ మెడిటేషన్ చేయించి ఈ మెడిటేషన్ క్రిష్టోఫర్ ఈశ్వరుడు కూడా రికార్డ్ చేసి పెట్టాడు ఓ పుస్తకంలో ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ వేదాంత పుస్తకంలో ఆ మెడిటేషన్ ఏమిటంటే కళ్ళు మూసుకుని నిటార్గా కూర్చొని ముందుగా ఈశ్వరుడు నా హృదయమునందు గలడు అని మెడిటేట్ చేయాలి వాట్ ఎవర్ విషన్ ఆఫ్ ఈశ్వరా యూ హ్యావ్ Shwara is in my heart. That is the meditation. First step. One minute, Rāmu Daithya Krishna Teras., Sh有一 int Vale. Now, this Shwara another, Chhedyaarsita Master. Next step. Antяни Pearl at Heart, in order to you aim practice this Church in each one body. Any one will do you task at Heart and Child. It is actually not a good chance to be as a Jew. రషం ఉన్నట్లయితే మీకు ఇష్టం కానీ ఎక్కువ కూడా ఉంటాడు వాడిని గుర్తు చేసుకుని ఈశ్వరుడు వాడి హృదయమునందు కూడా గలడు మెడిటేట్ చేయాలి యూ హ్యావ్ టు మెడిటేట్ ఇట్ యూ టు మెడిటేట్ ఇన్ లెటర్ ఇన్ వర్డ్ ఇన్ ఇమోషన్ ఇన్ ఇంటలెక్ట్ అండ్ ఇన్ స్పిరిట్ ఆల్ లెవెల్స్ మీరు మెడిటేట్ చేయాలి సో ముందు ఈశ్వరుణ్ణి తన హృదయంలో ఎవడైతే ఆవిష్కరించుకుంటాడో వాడు మాత్రమే సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతాడు దడికి పాత్ అంతేగా ముందు అంతటా దేవుణ్ణి వెతికి వెతికి తర్వాత సవకాశంగా ఎప్పుడో హృదయంలో వెతుక్కుంటానంటే మీకు ఖర్చులే మిగులుతాయి ప్రయాణము అదే మిగులుతుంది అయితే యువనలో ఉన్నప్పుడు ప్రయాణం సరదా నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్దా ఉన్నాను పిల్లలకి ఎక్కువ సరదా తిరుపతి అంటే అది దేవుడి గురించి ఉన్నది సరదా రైలు బస్సు తిరుపతిలో ఘాట్ రోడ్డు ఆ బస్సు ఇలాంటి వంకటి గట్లు తిరుగుతూ వెళ్తుంది అక్కడ బాణా సంకేతాలు ఇస్తారు తిరుపతిలో తర్వాత తిరుపతిలో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ పెడతారు అవన్నీ దాని మీద ఉంటుంది పిల్లల ఇంట్రెస్ట్ పెద్దలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు కూడా వయస్సు వచ్చిన పిల్లలు అని ఉంటుంది అస్తూ కాబట్టి పురుష పురుషే ఇంకా పురాణ పురాణ అంటే ఆదికాలం నుంచి ఉన్నవాడు నేను ఇందాక మీకు గడియారం లెక్క చెప్పాను చూడండి అది పురాణ భాష్యకాలం పురాణ చిరం తనహ అంటే చిరకాలము నుండి ఉన్నవాడు చిరకాలం అంటే ఎంత చిరకాలము గడియారం రాకముందు సూర్య మనుష్యులు రాకముందు సూర్యచంద్రు ముందు సూర్యచంద్రులు వచ్చాయి తర్వాత మనుషులు వచ్చారు తర్వాత గడియారాలు వచ్చాయి ఇప్పుడు చిరంతన అంటే గడియారం రాకముందు మనుష్యులు రాకముందు సూర్యచంద్రులు రాకముందు బ్రహ్మాండము రాకముందు కాలమే పుట్టక ముందు ఉన్నవాడు చిరంతన త్వమేవా అంటే ఆ అని శ్రీకృష్ణుని అంటున్నాడు అస్య విశ్వ పరం నిధానం అదే ఇప్పుడు ఇవన్నీ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోదగ్గదే ఇప్పుడు మనిషి ఉంటాడు సంసారం ఉంటుంది సంసారాన్ని నేను అని సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవులు సంసారులు ఏవో దుఃఖాలు ఉంటాయి ఇంత పాఠము ఇంత వేదాంతం చెప్పినా విన్నా ఆ తర్వాత వీడి సంసారం వీడిని మళ్ళీ అన్వలప్ చేసేస్తుంది మళ్ళీ వీడి దేహము వీడి మనస్సు ఆ మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు దేహంలో ఉండే రోగాలు ఇవి అది దట్ ఓవర్ టేక్స్ ది పర్సన్ చెప్పడము వినడము ఇవన్నీ ఉంటాయి సంసారం ఓవర్టేక్ చేసేస్తుంది అది మహామాయ మహామాయ విశ్వంభ్రహమహిసి పరబ్రహ్మ సో ఇదో మహామాయ కాబట్టి ఈ సంసారం అనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ సంసారం ఎప్పుడు ప్రారంభమవుతుంది మీకు తెలివి వచ్చాక ప్రారంభమవుతుంది నిద్రలో ఉండదు కదండి సంసారం మీకు తెలివి రాగానే ప్రారంభమవుతుంది సంసారం మళ్ళీ ఎప్పుడు విలీనమైపోతుంది నిద్రలోకి పోయాక అది పోతుంది అయితే ప్రారంభమైనప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమైంది విలీనమైనప్పుడు ఎక్కడ విలీనమైనది ఇది కొంత విచారం చేసుకోవాలి చాలామంది ఏమంటుంటారంటే సంసారం అనేది బయట అలా ఉంటుంది అనుకుంటారు మనం సంసారంలో వస్తాం సంసారం నుంచి పోతాం బయటికి కానీ సంసారం ఉంటుంది అలాగే ఉంటుంది అనుకుంటారు అది తప్పది సంసారం అనేది మనకు ఉండేటువంటి సుఖములు దుఃఖములు నా వాళ్ళు పరాయి వాళ్ళు స్వాపర భేదములు వీటికే సంసారము పేరు ఇవి మీ ఎప్పుడు వస్తాయి ఇవి తెలివి వచ్చాక ఎక్కడి నుంచి మీ హృదయంలోనే అంటే మీ మనస్సులోనే వాసన రూపంగా ఉంటాయి ఆ వాసనలన్నీ ఉద్బుద్ధమవుతాయి ఇవన్నీ ఉద్బుద్ధమవుతాయి ఇప్పుడు ఒక కుండ మూసిపెట్టారండి మూసిపెట్టారు ఏ వాసన లేదు వాసన ఎవరికి లేదు దానికి అదృష్టాలతో ఏ వాసన లేదు ఎవడో వెళ్ళి ఆ కొండను కొంచెం తెరిచి తెరిచాడు మొత్తం రూమ్ అంతా ఏదో వాసన వచ్చింది అంటే ఇప్పుడు ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చిందంటారు రూమ్కి బయట నుంచి వచ్చిందా కొండలోంచి వచ్చిందా కొండలోకి వచ్చింది అదేవిధంగా వీడు నిద్రపోతున్నప్పుడు ఈ సంసార వాసనలు ఏమీ లేవు నిద్ర లేస్తూనే ఆ వాసనలన్నీ రావడం ప్రారంభించి నాది పరాయి మిత్రుడు శత్రువు ఇవే వాసనలు అంటే ఈ వాసనలన్నీ ప్రకాశించడం ప్రారంభించాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటారు బయట నుంచి వచ్చాయంటారా హృదయం నుంచి వచ్చాయంటారా వీడి హృదయం నుంచే వచ్చాయి లోపల వాసనలు ఉంటాయి అక్కడి నుంచే వచ్చాయి అక్కడికి ఎప్పుడు చేరాయి నేను రాత్రి నిద్రపోవడానికి ముందు అక్కడ చేరా పొద్దున్న లేవగానే బయటకు వచ్చాయి కాబట్టి సంసారమంతా మీ లోపల విలీనమవుతుంది మొన్నాడు పొద్దున్న మీ నుంచి బయటకు వస్తుంది సేమ్ ఈ జగత్తంతా కూడా ఈశ్వరులలో విలీనమవుతూ ఉంటుంది మొన్నాడు పొద్దున్న ఈశ్వరు నుంచి బయటికి ఆలిభవిస్తూ ఉంటుంది రేపు ఫినిష్ చేద్దాం ఈ శ్లోకాన్ని ఓంపో